నపతికొంహవామహే కమీనాశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వంగ్ సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమస్మార్యపర్య పరంపరా ఓ సహనా సహనౌన ీకరీస్ ఓ శాంతి శాంతి శాంతి ఆనందో బ్రహ్మే దివ్యజానా భాష్యం ఏం తపసద్ధాత్మాణాదిషు సాకల్య పశ్యన్ శనైనైందం బ్రహ్మా విజ్ఞాతవాన్ సో భృగువు ఈ విధంగా తపస్సు చేసి చేసి ఆఖరికి పరిశుద్ధమైన అంతఃకరణ కలవాడైనాడు విశుద్ధాత్మ అక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు సచ్చిదానంద ఆత్మ విశుద్ధం అవ్వడం ఏమీ అలా ఉండదు అది ఎప్పుడూ నిత్యశుద్ధమే సో విశుద్ధమైన ఆత్మ గలవాడు అంటే అంతఃకరణ ఆత్మ అంటే చాలా అర్థాలు ఉంటాయి సో పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడు అసలు నిజానికి ఇంతవరకు అతనికి ఎవేవో సంశయాలు వస్తూ వచ్చాయి ఇక్కడ ఇంక సంశయాలు ఏమి ఉండవు కాబట్టి విశుద్ధాత్మ అంటే విగత సంశయ సంశయాలు లేకపోవడమే అంతఃకరణానికి శుద్ధి ఇంకా అంతకంటే వేరే శుద్ధి ఏం కావాలి సో ఆ విధంగా విశుద్ధాత్ముడై ప్రాణ ప్రాణము మొదలుగు వాటి ఎందు బ్రహ్మలక్షణాలు పట్టినట్టుగా అన్వయించినట్టుగా అనిపించినా సాకల్యేనా ఉండవు సకలంగా పూర్తిగా బ్రహ్మలక్షణము పట్టలేదు అన్నము ఉన్నందు బ్రహ్మలక్షణం పట్టింది అన్నే నాత అని జీవంతే ఎట్సెట్రా బట్ అట్ ది సేమ్ టైం అన్నము కార్యము అన్నం అంటే విరాట్ విరాట్ కూడా కార్యమే ఈ సంగతిని దర్శిస్తాడు ఇప్పుడు కోశాలు అంటామే ఇవి బాహ్యమునందు ఆధ్యాత్మిక కోశాలు ఐదు లోపల ఆది భౌతిక కోశాలు లేకపోతే అధి దైవిక కోశాలు ఎలాగా బాహ్యమునందు కోశాలు ఉన్నాయి చూడండి విరాటే బ్రహ్మ ఆ దృష్టికోణం నుంచి ఈ విరాట్ను ఈ రూపంగా నిలబెట్టి ఉంచినటువంటి ఏ ప్రాణశక్తి సూత్రాత్మకలతో అది బ్రహ్మ అది రెండో కోశం కానీ చాలా స్లోగా ప్రాణశక్తి బ్రహ్మ కాదండి ఎందుకంటే ప్రాణశక్తికి వెనకాల నియంత్రించేటువంటి మనశ్శక్తి ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు బ్రహ్మ హిరణ్య గర్భుని కూడా ఆ మనశ్శక్తి కాకుండా విజ్ఞానశక్తి బ్రహ్మ అది కూడా కాదు వాస్తవానికి ద యూనివర్సల్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆనంద దట్ అని ఆ విధంగా అక్కడ ఆ జ ఆది భౌతిక కోశములను ఒకదాని నుంచి ఒకదానికి పైకి వెళ్తూ ఎందుకంటే ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో దిస్ ఈస్ కార్యం దిస్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ అనే ఒక నిర్ణయానికి వచ్చి తపస్సు చేత ఆ విధంగా అతను బాహ్యమును ఆ కోశ కోశములను అతిక్రమించాడు ఆంతరంగా కూడా సో ఈ దేహము అన్నము ఇదే బ్రహ్మ నో బ్రహ్మ అంటే ఆత్మనర్థం ఆంతరం అనేప్పటికీ బాహ్యమైనప్పటికి బ్రహ్మ బాహ్యం అనేప్పటికీ సత్ ఆంతరం అనేప్పటికీ చిత్ సతి సతేవ సదేవ చిత్ చిదేవ సత్ ఫైనల్గా దరిద్ర తత్వమసి ఎనీవే ఇక్కడ కూడా ఆంత ఆంతరము నుండు అంటే ఆధ్యాత్మికంగా తన స్వరూపంలో దేహము ఆత్మ అనేటువంటి భ్రాంతి నుండి పైకి దిగి ప్రాణమయ మళ్ళీ దెన్ మనోమయ దిస్ ఇస్ మోర్ క్లియర్ హియర్ ఆధ్యాత్మికంగా చాలా క్లియర్గా ఉంది మీకు అధిదైవికంగా అధిభౌతికంగా హిరణ్య గర్భ ఇత్యాదులు ఉరికే సురుకు చేతనం మనం తెలుసుకుంటూ వాటిని అలా భావన చేయటము యుక్తి చేతనం సమర్థించుకోవడమే కానీ ఇంకే హిరణ్య గర్భుడు వచ్చి సో యూ కెనాట్ ఇప్పుడు ఏ బబుల్ కెనాట్ విజువలైజ్డ్ ఓషన్ న్యూనో అలాగే కానీ ఆంతరంగా మాత్రం వెరీ క్లియర్లీ యూ కెన్ సీ ద డిస్టింక్షన్ బిట్వీన్ మనహ విజ్ఞానం అండ్ ఆనంద సో ఎనీవే ఈ విధంగా ప్రాణాదిషులు అంటే అన్నము ప్రాణము మనోమయ విజ్ఞానమయ వీటి ఎందు బ్రహ్మలక్షణము ఉన్నట్లు కనిపించ కనిపించినము సకలంగా సాకల్యేనా అంటే పూర్ణంగా అపశ్యన్ కాన వాడై అరే పూర్ణంగా లేదే బ్రహ్మలక్షణం బ్రహ్మలక్షణం ఉందనిపించింది కానీ పూర్ణంగా బ్రహ్మలక్షణం లేదు నిన్న మీకు మనం వచ్చేసాను పైన కొండకెక్కడం అరే దిస్ ఇస్ హైయెస్ట్ పీ అక్కడికి వెళ్ళిన తర్వాత అరే దిస్ ఈజ్ నాట్ ది హైయెస్ట్ పీక్ దన్ మోర్ పీక్ హయ్యర్ దాన్ దిస్ అది అక్కడికి వెళ్ళిన తర్వాతే కనపడుతుంది సో ఆ ఈ బ్రహ్మదృష్టి ఎందు లేకపోవడం చేతను అలా ముందు ముందుకు వెళ్ళాడు అలా వెళ్లడంలో ఒక్కొక్క క్వశ్చన్ దాటి పైకి వెళ్ళాడు శనై శనై అంతరనుప్రవిష్య మెల్లమెల్లగా ఇప్పుడు కూడా దీంట్లో కంగారు లేదు ఈ వెర్ ఇస్ ది హనీ స్వరూపము ఇప్పుడు ఇది ఇప్పుడు తన దగ్గర లంచ్ బాక్స్ ఉందనుకోండి కంగారు అనలేదు రైట్ ఇది ఎలా ఎప్పుడు కూడా లంచ్ వెయిటింగ్గా ఉన్నప్పుడు ఆకలి చాలా ఆనందంగా ఉంది లంచ్ వెయిటింగ్గా ఉన్నప్పుడు లంచ్ ఉందో లేదో తెలియనప్పుడు ఆకలి చాలా దుఃఖహేతం అదే ఆకలి లంచ్ బాక్స్ సిద్ధంగా ఉందని తెలుస్తూ ఉంటే అలా కనపడుతూ ఉంటే లంచ్ బాక్సు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ ఆకలి ఎంజాయబుల్గా ఉంటుందని తప్పిస్తే అది దుఃఖహేతువు కాదు అలాగే వేదాంతం కూడా అట్టి అది మన సిద్ధంగా ఉన్న లంచ్ బాక్స్ లాంటిది ఆత్మ బ్రహ్మ పైన ఎక్కడా లేదు మనలోనే ఉంది బ్రహ్మ కాబట్టి బ్రహ్మ గురించి మీరేం కృషి చేయనక్కర్లేదు నిత్య గురించి కృషి చేయాల్సి బ్రహ్మ గురించి ఏం కృషి చేయడం అనవసరం ఎనీవే సో క్రమక్రమంగా ఆ బ్రహ్మ లక్షణాలని శనై శనై అంతరను ప్రవిశ్య అంత అంటే మీరు ఆధ్యాత్మికంగా అంతః ఆధిదైవికంగా కూడా అంతః అన్నమయ విరాట్ అంతకంటే అంతః సూత్రాత్మ ఆరకంగా దర్శిస్తూ వెళ్ళడం ఆధ్యాత్మికంగా అయితే సమస్య కాదు దేహము ప్రాణము ఎట్సెట్రా మనస్సు విజ్ఞానము ఈ విధంగా అంతహ అనుప్రవిశ్య అనుప్రవిశ్య అంటే లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుని ఎప్పుడూ కూడా సూపర్ఫిషియల్ దృష్టి ఉండకూడదు సూపర్ఫిషియల్ దృష్టి వల్ల ఏమీ ఒరిగితే ఉండదు ముందు చూస్తూ ఉంటాం ఇల్లు వగిళ్ళు రోడ్లు బస్సులు అంతే చూసేసి మనకు కావాల్సిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు అంత మాత్రమే చూసి వదిలేశారనుకోండి అటువంటి దృష్టి మనల్ని బంధిస్తుంది మనకి దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది అనిపిస్తే దాంట్లో ఉరిగిలేమిది అది అలాంటి దృష్టిలో మీరు వందేళ్లు బతికినా చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో బతికినా ఫైనల్గా అదంతా కూడా హోడక్కి అయిపోతుంది ఊక దాంట్లో సారమైన నిస్సారమైన సంసారం ఎనీవే అలా కాకుండా ఈ పంచభౌతిక జగత్తు ఏమో స్థూలదేహము పరమేశ్వరుని యొక్క స్థూలదేహము విరాట్ అని ఆరకంగా జగత్తును దర్శించడం ప్రారంభిస్తే దెన్ క్వయింట్ అ ఫ్యూ థింగ్స్ హ్యాపీన్ సో అదేవిధంగా తన ఎందు కూడా దేహాన్ని చూసుకుంటూ ఉన్నాం ఇదే నేను అనుకున్నా దేహానికి సేవ చేసుకుంటూ కూర్చోవడం దేహానికి ఎంతో కొంత సేవ లాగు కానీ సంయోగ మనం దాని సన్నిధులు అది మన సన్నిధిలో ఉన్న కారణంగా దానికి కొంత సేవ చేయక తప్పదు కానీ దేహమే నేననుకోవడం చేతను దానికి న్యాచురల్గా చేసే సేవకి ఒక ఇమోషనలిజము సెంటిమెంటాలిటీ జతగూడి మనిషిని చాలా దుఃఖానికి గురి చేస్తుంది తర్వాత సంస్కారం అనేది సిద్ధించకుండా పోతుంది ఎందుకంటే మీకు సంస్కారం సిద్ధించాలి ఓ రూల్ ఒకటి వేదాంతంలో సాక్షిత్వేన సంస్కార సంభవే ఎప్పుడైనా మీరు సంస్కారం చేయదలుచుకుంటే దేహానికి కానీ మనస్సుకు కానీ మీరు సంస్కారం రెండింటికే చేయాలి దేహానికి చేయాలి మనస్సుని చేయాలి సంస్కారం అంటే గుణాన్ని తీసుకొచ్చి పెట్టడము దోషాన్ని తొలగించటం దోష అపనయనము గుణాధానము అది సంస్కార అర్థం అది సో మీరు ఆ సంస్కారాన్ని చేయదలుచుకున్నట్లయితే మీరు సాక్షిగా ఉంటే సంస్కారం చేయగలుగుతారు కానీ సాక్షిగా లేకపోతే సంస్కారం చేసుకోలేదు చిన్నపిల్లవాడు తన దేహం నందు మట్టి ఉన్నది అనే దర్శనం వాడికి రాదు హీస్ టోటల్లీ ఐడెంటిఫైడ్ విత్ హిజ్ ఓన్ బాడీ అండ్ ధర్ కెనాట్ లుక్ ఎట్ హిజ్ ఓన్ బాడీ అండ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ధర్టీ ఆ రకమైన అవగాహన వాడికి రాదు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ సాక్షిత్వం అనేది వాడికి తెలియకుండానే అబ్బుతుంది ఎలాగా హీ లుక్స్ ఎట్ హిజ్ ఓన్ బాడీ యాజ్ ఎ విట్నెస్ అండ్ దెన్ రికగ్నైజ్ దట్ ఈస్ దర్తీ అండ్ దెన్ గోస్ అండ్ క్లీన్ సిట్ సో అలాగే మనస్సు విషయంలో కూడా మనస్సు విషయంలో సాక్షిగా ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ సంస్కారం ఉండాలి అలాగ అదే ఈ మనస్సులో ఇన్ని దోషాలు ఉన్నాయే అదే ద్వేషము మంచిది కాదని మనం ఇంట్లోనే ఉన్నాము మూల మళ్ళీ ఇంటికి కూర్చుంటే మళ్ళీ ఏదో ఎవడో గుర్తుకు రావడం మళ్ళీ వాడిని ద్వేషం పడుతున్నానే మనస్సులోంచి తీసేయాలి వాడిని మనస్సులోంచి అలా అట్టి పెట్టుకోకూడదు ఇప్పుడు దోమలు కుడతాయి దోమలు కుట్టాయి కదా అని చెప్పేసి దోమతెర కట్టుకుని ఇంకో దోమతేర కట్టేసుకుని మన పనుమనం చేసుకుంటాం కానీ ఇవై దోమలు ఉన్నాయి ఇవి కుడుతూ ఈ దోమలని వీటిని ఈ నాశనం అయిపోవుగాక అని ఆ దోమల్ని ద్వేషిస్తూ కూర్చుంటావా ద్వేషించి దోమతేర కట్టేసుకుంటాం వదిలేస్తాం దోమలని ఎవడూ ద్వేషించాయి అలాగే దోమలు లాంటి మనుషులు కొంతమంది ఉంటారు ప్రతివాడి జీవితంలో దోమల లాంటి మనుషులు ఉంటారు అంటే మీరు ఎంత తోలేస్తున్నా వాడు వచ్చి మీద పడి కుడుతూ ఉంటాడు అలాంటి మనుషులను అనమాట ఇంకా సంతస్థ పత్నాహ కాబట్టి ఇలాంటి దోమల లాంటి మనుషులు ఉన్నారే వాళ్ళని మనం దోమతర కట్టేసుకున్నట్టుగా వాళ్ళని ఉపేక్ష చేసేసి దూరంగా ఉండిపోయి దోమతర కట్టేసుకున్న తర్వాత ఇంక మీరు దోమల గురించి ఆలోచించకూడదు దోమతర లోపల కూర్చుని దోమతల ఆఫీస్లో కూర్చుంటామండి దట్ ఈస్ నాట్ వివేకుడు సిమిలర్లీ మనం పోయి బిల్డ్ అవర్ బౌండరీస్ సో దట్ దీస్ ఈ విల్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్ వాంట్ కమ్ ఎనీవేర్ నియరర్ ఆ రకమైన బౌండరీస్ కట్టేసుకుని ఇంకా వాళ్ళ గురించి మర్చిపోవాలి ఇంకా వాళ్ళని మనస్సులోంచి తీసేయాలి అంటే సంభాషణ వస్తే మాట్లాడచ్చా మనిషి పేరు మీకు గుర్తు రావడంలో తప్పు కాదు మనస్సులోంచి తీసేయాలి అనే మాట బాగా గుర్తుపెట్టుకుంటే అది ఒక పెద్ద సంస్థ ఇంకా వాడి వాడి సంభాషణ వాడి గురించి కొని ఇంక ఎదరవాడు సంభాషణ చేయక్కలను మనమే చేయొచ్చు సంభాషణ వాడి పేరు మనమే ఎత్తవచ్చు అయినా కూడా మనస్సులో ద్వేషం రాదు ఆ ద్వేషభావన శత్రుభావన కలగదు చికాక కలగదు మనం నిర్లిప్తంగా వాడిని సాక్షిగా చూడగలుగుతాం మన మనస్సులో భా భావన అటువంటి సంస్కారం ఎప్పుడు సిద్ధిస్తుంది సాక్షిత్వైన సంస్కారం సంభవ సాక్షిగా ఉన్నప్పుడే సంస్కారం అన్నది సంభవిస్తుంది సాక్షిగా ఉండడం చేత కాకపోతే ఆ ప్రయత్నం లేకపోతే సంస్కారం సో ఈ విధంగా బాహ్యమునందు పంచకోశ వివేకాన్ని ఎప్పటికీ అలా నిలబెట్టుకుంటూ ఉండాలి బాహ్యాన్ని ఇంకైతే బాహ్యమును నామరూపాత్మకంగా చూడకూడదు నామరూపాత్మకంగా అది కనపడుతూ ఉంటుంది మీ ప్రయత్నం లేకుండా అది నామరూపాత్మకంగా కనపడుతుంది మన ప్రయత్నం ఎక్కడా అంటే నామరూపాలు అతీతమైనటువంటి అవిరాట్నందు లేకపోతే సూత్రాత్మ రూపంగా ఈ యూనివర్స్ ఎనర్జీ అండి సూత్రాత్మ అయితే యూనివర్స్ నాలెడ్జ్ ఏ ఏరియా తీసుకోండి మీరు యూనివర్స్ ఎవ్రిథింగ్ ఈజ్ నాలెడ్జ్ ప్రతిదీ నాలెడ్జే ఇంకా ఈ నాలెడ్జ్ అనేదానికి ఎంత విద్యూరమైన విషయం అంటే అది ఎవ్రిథింగ్ ఈజ్ నాలెడ్జ్ సిమెంట్ నాలెడ్జ్ ఇసుక నాలెడ్జ్ ఇటకల నాలెడ్జి అన్నీ నాలెడ్జే పశువుల నాలెడ్జి పక్షుల నాలెడ్జ్ ఎవ్రిథింగ్ ఈజ్ నాలెడ్జ్ సో ఆ విధంగా అలా దర్శించాలి ఆ నాలెడ్జ్ అదే హిరణ్య ఆర్డర్ యూనివర్సల్ ఆర్డర్ యూ షుడ్ వండర్ అట్ ది ఆర్డర్ దట్ ప్రివైల్స్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్ ఆ క్రమక్రమంగా శనై శనై అంతరను ప్రవిశ్య ఆ యూనివర్స్ యొక్క సత్యము దాని ఇన్నర్ ట్రూత్ లోపలికి జాగ్రత్తగా ప్రవేశించాలి అదే ఆధ్యాత్మికంగా అయితే కూడా దేహమును మనస్సును సాక్షిగా చూసుకో కర్తృత్వ భావనని భోక్తృత్వ భావనని న్యూట్రలైజ్ చేసుకుని మనస్సును అలా ఎంటీగా పెట్టుకుంటు మనస్సుని యుషుడ్ డ్రైన్ ఇట్ అపాల్ ఇట్స్ కంటెంట్ అలాగే తయారు అదే సంసార విముక్తి అంతమంది అనుకుంటారు సంసార విముక్తి అంటే ఇక్కడ నుంచి హృషికేశ్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే సంసారం విముక్తి అవుతుంది అనుకుంటారు సపోజ్ హృషికేశ్ వెళ్ళేప్పుడు మనస్సు మీ మనస్సు ఇక్కడ పెట్టేసి వెళ్తే సమస్య ఏం కాదు కానీ మీతో పాటు మనస్సు ప్రయాణం చేసేస్తుంది ప్రయాణం చేసి అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసి నా మాట ఏమిటంటుంది సో హృషికేశ్ వెళ్ళినా సంసారం అలాగే ఉంటుంది హృషికేశ్ వెళ్తే సంసారం అనేది మారిపోతుంది ఎనీవే సో ఆ విధంగా మనస్సుని సంస్కరించుకోవాలి ఉన్న ప్లేస్ మరి ఇంకో ప్లేస్కి వెళ్తే ఏమైంది ఇక్కడ ఉన్న న్యూ సెన్స్ అక్కడ క్రియేట్ చేస్తారు వెళ్ళి అంతే ఇక్కడ ఏదో ఒక పర్టికులర్ రెజిమెంటేషన్ ఉంటుంది మైండ్ ఒక పర్టికులర్ రెజిమెంటేషన్లో ఉంటుంది వాడిని తీసుకెళ్ళి ఇప్పుడు ఒకడు షాప్లో సేల్స్ మన్ ఉద్యోగం చేస్తున్నాడు ఆ షాప్ మూసేశాడు మూసేస్తే అతనికి పూజారి ఉద్యోగం దొరికింది అలా ఇప్పుడు భక్తి కొత్తగా పుట్టుకొస్తుందా పుట్టుకొస్తే అతను అదృష్టం ఉంటుంది ఈ సేల్స్ మన్ ఉద్యోగంలో ఏం చేస్తాడు పర్టికులర్ రెజిమెంటేషన్ ఉంటుంది టైపుకి వెళ్ళడం ఆ తలుపులు తీయటం ఆ వస్తువులు అమ్ముతూ ఉండడం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండం వాడికి ఆ సామాన్ ఇవ్వడం ఆ గల్లా పెట్టిలో వేస్తూ ఉండటం యజమాని కనబడితే సలాహం చేయటం యజమానికి అనుకూలంగా ఉండడం జీతం తీసుకోవటం ఇది ఒక రెజిమెంటేషన్లో జీవిస్తూ ఉంటాయి ఇప్పుడు ఇదే ఈ రెజమెంటేషన్ మారుతుంది ఏస్ లైట్ టు డిఫరెంట్ రెజిమెంటేషన్ బట్ స్టిల్ ఇట్ అంటే హ్యాపీనెస్ టు వే రెజిమెంటేషన్ ఉంది ఇలా దేవాలయం తలుపులు తీయడం ఆ దేవుడికి నెత్తి మీద రెండు వీళ్ళు పోయడం తర్వాత ఏంటంటే ఏవో చేసి వచ్చిన వాళ్ళకేవో హారతులు చూపిస్తూ ఉండడం వాళ్ళు పల్లెల్లో వేసిన డబ్బులు ఏమో ఆ హుండీలో వేస్తూ ఉండడం ఈ ఈ టెంపుల్ కమిటీ ఒకటి ఉంటుంది ఆ కమిటీలో దేవుని యొక్క స్వరూపం గురించి సరైన అవగాహన లేని వాళ్ళు అరటదని మంది ఉంటారు వాళ్ళలో వాళ్ళు దెబ్బలు అడుగుతూ ఉంటారు కూడా వీళ్ళందరితో తంటాలు పడుతూ ఉండడం వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అధికమైన హారతులు అవి ఇస్తూ ఉండటం విఐపీ హారతులు అవి ఇలాగ ఇదే న్యూఇఇయర్ న్యూ ఇయర్ రెజిమెంటేషన్ దీంట్లో జీవిస్తూ ఉంటాడు అండ్ ఎలా ఎప్పటికీ జీతం తెచ్చుకుంటాడు తన పేళ అంబేటర్ పోషించుకుంటాడు ఇప్పుడు ఇంట్లో ఏది ఎక్కువ స్పిరిచువల్ చెప్పండి ఈ రెండింట్లో ఉంది అలాగే ఉంటుంది ఇంట్లో గృహస్థిగా ఉండి సన్యాసాలకి వెళ్ళి అక్కడ ఈ వేదాంతం పట్టకపోతే జీతనే స్వృత సంహిత ఇత్యాది గ్రంథాలలో ఏం చెప్పారంటే వాడు సన్యాసం తీసుకున్న తర్వాత వాడు శ్రవణమన నిరుధ్యాసనాలు లేకపోయినట్లయితే అది వాడు పతితుడైపోతారండి పతితులు అయిపోతాడంటే అది తిట్టడం అని అనుకోకుండా విశ్వామిత్రుడు శాపం ఇచ్చినట్టుగా తిట్టేస్తున్నాడని అలాగని కాదు శ్రవణాదిలు లేకుండా వాడు ఇంకా ఉద్యోగం లేదు సద్యోగం లేదు బాధ్యతలు ఏం లేవు శ్రవణం చేయడం ఇంకేం చేస్తాడు ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ అన్నట్టుగా తయారవుతుంది దానివల్ల వాడు క్రమంగా ఇది ఫాల్డ్ అవునభిప్రాయం కాబట్టి ఎప్పటికీ శనై శనై అంత అను ప్ర విషయ్య మెల్లమెల్లగా దెర్ నో హరి యూ నీడ్ నాట్ రన్అవే ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ప్లేస్ యూ నీడ్ నాట్ చేంజ్ ది నేచర్ ఆఫ్ ది జాబ్ ఈ జాబ్ ముద్రపెట్టి ఇంకో జాబ్ చేయడం అలాగేమక్కర్లేదు వెరెవర్ యు ఆర్ ఒక సంతోషాన్ని డెవలప్ చేసుకుని మనస్సులో కామనల్ని ఈ తపస్సుని మనం ఏదైతే అన్నామో దాన్ని బాగా డెవలప్ చేసుకుంటాం శనై శనై అంతరనుప్రవిష్య బాహ్యంలో కూడా ఆ నామరూపాలతోటే సంతృప్తి పడకుండా మెల్లమెల్లగా లోపలు ప్రవేశించాలి తన ఆధ్యాత్మికంగా కూడా ఆ కోశ పంచకోశ వివేకంతో తన యొక్క స్వరూపం ఆ కాన్షియస్ పర్సన్గా నిలిచి ఉండాలి తప్పిస్తే దేహంతో తాదాత్మ్యాన్ని చెందేలా ఉండడానికి లేదు ఇతను అలా చేశాడు కొంత టైం పడుతుంది ఇట్స్ ఎ జర్నీ ఇట్స్ ఎ జర్నీ గ్రోత్ ఇట్ ఈస్ జర్నీ గ్రోత్ వెరీ గ్రోత్ నాట్ ఎ పెయిన్ఫుల్ గ్రోత్ ఇట్స్ నాట్ ఎ పెయిన్ఫుల్ గ్రోత్ ఇప్పుడు చిన్నపిల్లవాడు గ్రో అవుతూ ఉంటాడు ఇస్ ఇట్ పెయిన్ఫుల్ నో అదే కాదండి వాడు ముద్ద ముద్ద మాట్లాడుతున్నాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఒక్క మాట రామా అనమంటే లామా అంటాడు అని ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ నో స్లో అసలు లామా అన్నాడు కదా తర్వాత కొద్ది రోజులకి రామా అంటాడు సో ఇట్ ఈజ్ ఎ వెరీ ప్రజెంట్ గ్రోత్ ఇట్ ఈస్ ఎలా తడబడుతో చూడండి చీచీ అసహ్యంగా అలా అనుకుంటారా అలా అనుకో అదే ఎంత ముద్దుగా ఉన్నాడండి తడబడుతో నడుస్తు నడుస్తున్నాడనే ఇట్స్ ఎ ప్రెజెంట్ అండ్ వెరీ షార్మింగ్ ది గ్రోత్ ఇట్ ఈస్ అలాగే ఇక్కడ కూడా అమరూపాత్మక దృష్టి నుండి క్రమక్రమంగా ఆ కోశాలను దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా ప్లెజెంట్ గ్రోత్ ద పర్సన్ బికమ్స్ ఎ బ్లెస్సింగ్ టు హిమ్సెల్ఫ్ విత్ ది పీపుల్ అరౌండ్ హిమ్ అండ్ ఆల్సో టు దిస్ సొసైటీ సో ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ గ్రోత్ ఆల్ అరౌండ్ ఇట్ ఈస్ చీర్ఫుల్ అండ్ ప్లెజెంట్ గ్రోత్ దేర్ ఫార్ దేర్ ఇస్ నో హరీ ఫర్ ఎనీథింగ్ సో శనై శనై ఆంతరతమం ఆనందం బ్రహ్మ విజ్ఞాతవాన్ అన్నిటికీ మూలల్లో ఉన్నది అత్యంత సూక్ష్మమైనది దట్ పెర్ఫెక్షన్ పెర్ఫెక్షన్ ఈజ్ ఆన ఆనందం ఈజ్ పెర్ఫెక్షన్ సో ఇంపెర్ఫెక్షన్ అనేది ఒక్క హేదు మీకు జగత్తులో ఇంపెర్ఫెక్షన్ మీకు కనపడుతూ ఉన్నంతసేపు మీరు ఆ జగత్తు యొక్క స్వరూపాన్ని ఇంకా తెలుసుకోలేకపోయేనని ఇంకా నామరూపాలనే పట్టుకుని రేలాడుతున్నారనే దానికి అర్థం జగత్తులో ఇంపర్ఫెక్షన్ని దర్శించకూడదు ఇంపర్ఫెక్షన్ చూస్తున్నారంటే నామరూపాలను చూస్తున్నారు మాత్రం ఏమిటోనండి ఇది దికుమాన మధ్యనంతా ఆ ఇది పెరిగిపోయింది అది పెరిగిపోయింది అని ఈ రిలీజియస్ పీపుల్ ఉన్నారే దే ఆర్ ది మోస్ట్ స్కేర్డ్ ఆఫ్ ది వరల్డ్ దే ఆర్ వెరీ వెరీ ఇన్ అన్కంఫర్టబుల్ విత్ ది వరల్డ్ అరౌండ్ ద వరల్డ్ ఇట్ ది హ్యావ్ ఏ స్కేర్ ఆఫ్ ది వరల్డ్ ఎందుకంటే వరల్డ్ అంటే అంతా పాపం పెరిగిపోయింది ఇలా మాట్లాడుతూ ఉంటారు అంత పాపం పెరిగిపోయింది ఎక్కడ పెరిగిపోయింది పాపం నాకు అలాగేమనిపించట్లేదు వరల్డ్ ఈజ్ పెర్ఫెక్ట్ ఎందుకంటే అది ఈశ్వరుని యొక్క సృష్టిది దాంట్లో ఇంపెర్ఫెక్షన్ లేదు మనం నాకు అలా కనపడుతుంది యా దట్ ఈస్ ది ప్రాబ్లమ్ ది వరల్డ్ నీడ్ నాట్ చేంజ్ యు హ్యావ్ టు చేంజ్ యువర్ అవుట్లుక్ బై ది టైమ్ యూ చేంజ్ యువర్ అవుట్లుక్ అండ్ దెన్ లుక్ ఎట్ ది వరల్డ్ యూ విల్ రియలైజ్ that the world does not need anything intlo vaalu maaripovali anne vaale emi cheppina maata ventalledu intlo vaala vishayamlo nee attitude nu maatladini correct drushtitho intlo vaalanu chuste oh my goodness they are wonderful they need not change so all level varaku jagattulo anta perfection because it is the manifestation of ishwara in ishwara there is no imperfection అది జగత్తులో ఆనందమును దర్శించుటానికి అర్థం ఆనందం బ్రహ్మ విజ్ఞాతవాన్ని తన యందు ఆనందం బ్రహ్మ విజ్ఞాతవాన్ అంటే మనస్సులో ఉదయించేటువంటి సుఖ దుఃఖములనే ఈ ఆపోజిట్ మాడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటియందు సమచిత్తత్వాన్ని డెవలప్ చేసుకుని నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు అలాగే సమచిత్తత్వాన్ని ఎప్పుడైతే ఇది భగవద్గీతలో మాట పదమూడో అధ్యాయంలో సో అటువంటి సమచిత్తత్వాన్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నాడో ఆ మైండ్ యొక్క ఫికినెస్ క్రమంగా తగ్గిపోతుంది తర్వాత డిజైర్ స్ట్రక్చర్ని కేర్ఫుల్గా డిమాలిష్ చేసుకుంటూ పోవాలి ఊరిగా ఉదాన ఒకటి ఉదానం ఒకటి డిజైర్ చేస్తూ ఉండడం డిమాండ్ చేస్తూ ఉండటం పద్ధతి కాదు ది మోర్ యూ డిమాండ్ ఫ్రమ్ లైఫ్ ద మోర్ యూ సఫర్ ద లెస్ యూ డిమాండ్ ఫ్రమ్ లైఫ్ అంటున్నాను నేను చుట్టుపక్కల వాళ్ళ నుంచి అది నేను లైఫ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ద లెస్ యూ డిమాండ్ ఫ్రమ్ లైఫ్ ద హ్యాపీయర్ యు ఆర్ దట్ ఈజ్ ఏ kali janam em anukuntaru i want to be happy therefore i need so many things so all of you cooperate and they will be demanding more and more enta wrong direction lo velthundo chudandi manasu an chathane samparigam kontha conflict todi manushulu chaala ibundi vidipothu untaru you i do not demand anything i ante den kadunna strong cheyukuntunna i ante nenu maatam cheppinch style adi i do not demand anything can you do that You, the moment you do that you are 100% happy so a, a everything comes to you edru chala of santushta haanne artham enti edru chala of santushta haartha edru cha ante anukopundaga sampraapta mainadi edho labham unte dorikindi edho dantoti poornamaina happiness ni kaligunnavar ante artham enti from his side he does not demand anything అలాగంటే స్థితికి డిమాండ్ ఫ్రమ్ పీపుల్ అని నేను అన్నా డిమాండ్ ఫ్రమ్ లైఫ్ ఇట్స్ సెల్ఫ్ యూ డు నాట్ డిమాండ్ ఎనీథింగ్ ఫ్రమ్ లైఫ్ అటువంటి ఎంపీనెస్ మనస్సుకు వచ్చిందనుకోండి దెన్ ద మైండ్ ఇట్ లూజ్ ఎ స్పికిల్నెస్ మీరేమే ప్రాణాయామాలు ధ్యానాలు ధారణలు ముక్కు బిగబెట్టేటది ఇవేం చేయనక్కర్లేదు డిజైర్ స్ట్రక్చర్ని మీరు డిమాలిష్ చేసి పారేస్తే ఫియర్ స్లోగా అదే వెళ్ళిపోతుంది శరణాగతి చేసుకోగలిగితే కొంత భక్తి చేసుకోగలిగితే ఫియర్ అవతలిగిపోతుంది బస్ ఇంకే మీ ప్రణాయామాలో అన్నీ మీకు అక్కర్లేదు దే ఆర్ మెట్ ఫర్ ఎ లోవర్ సెట్ ఆఫ్ అధికార్ ఇస్ నాట్ ఫర్ యూ వన్స్ యూ డూ దాట్ ది మైండ్ ఇట్ బికమ్స్ కండ్యూట్ రాదర్ ఎన్ అబ్స్ట్రక్షన్ రాదర్ దాన్ బీయింగ్ అన్ అబ్స్ట్రక్షన్ ఇట్ బికమ్స్ ఎ కండ్యూట్ టు బ్రహ్మ సో అంతరతమం ఆనందం బ్రహ్మ విజ్ఞాతవాన్ నోన్ దట్ బ్రహ్మ స్వరూపా అది ఆనందో బ్రహ్మేత వ్యజానాత అంటే అర్థం అది అంత లోతైన అర్థం దానికి ఉన్నది ఆనందో బ్రహ్మేత వ్యజాన ఆనందాన్ని ఆనందమైన బ్రహ్మ ఒక ఒకాబులరీ కాదు ఏదో కొత్త ఒకాబులరీ ఇంతకుముందు ఉన్న ఒకాబులరీ కాకుండా ఇంకా సమ్ న్యూఇయర్ ఒకాబులరీ వచ్చిందని కాదు దట్ ఈస్ నాట్ ది ఐడియా ఇంతకుముందు రాముడు బ్రహ్మ కృష్ణుడు బ్రహ్మ అనుకునేవాడు ఇప్పుడు ఆనందో బ్రహ్మ కొత్త పదం ఇట్స్ నాట్ లైక్ దాట్ దీస్ ఈస్ హిట్ ఇన్ సో ఆ విధంగా తెలుసుకున్నాడు కాబట్టి ఇంత విజ్ఞానం వీడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే తపస్సు వల్లనే తపస్ ఇవ సాధన భృగు అది భృగు మొట్టమొదటికి వస్తుంది భృగు తెలుసుకున్నాడు దీని ఎలా తెలుసుకున్నాడు తపస్సే సాధనం అంతే తపస్సు అంటే బాహ్యేంద్రియ సమాధానము అంతరింద్రియ సమాధానం శమధమాలండి ఇంకా అంతకుమించిన తపస్సు ఏం క్షమము బాహ్యేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి అంతరేంద్రియము కంట్రోల్ సమాధానం అలర్ట్నెస్ ఉంటుందంటే తస్మాత్ బ్రహ్మ విజిజ్ఞాసునా బాహ్యాంతఃకరణ సమాధానలక్షణం పరమంతప సాధనమనుష్ేయమితి ప్రకరణ స్వాస్తమానం తపము హోవాచో తపస్ బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదపప్త్యత సతపస్తత్వ నాలుగు వాక్యాలు నాలుగు నాలుగు పదహారు వాక్యాలు అయ్యాయి ఈ మొత్తం ప్రకరణంలో తపహ అని ఎన్నిసార్లు చెప్పారు దీని కాబట్టి అక్కడికి ఈ ప్రకరణం అంతా అయిపోయింది కదా ఇంకా తపస్సు మాట రాదు ఇంకా తస్మాత్ అందువలన బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలని మీరు అనుకుంటే మీరు జిజ్ఞాసు గనక తపహ సాధనం అనుష్ఠేయము తపస్సు అనేటువంటి సాధనము తపస్సు అంటే విచారం ఆత్మవిచారం కన్నులతో ఆత్మవిచారానికి అనురూపమైన దర్శనాన్ని చేస్తాం చెవులతో ఆత్మవిచారానికి అనురూపమైన శ్రవణాన్ని చేస్తాం కాళ్ళతో ఆత్మవిచారానికి అనురూపమైన నడకము ఈ విధంగా అన్ని ఇంద్రియములను కూడా ఆ డై యూని డైరెక్షన్ డైరెక్షన్ టు దేర్ దేర్ ఫంక్షన్స్ అండ్ దెన్ మనస్సులో ఆత్మవిచారం మనస్సులో ఎప్పుడూ ఆత్మవిచారాన్ని ఆత్మజ్ఞాన నిష్టను కలిగి ఉంటాయి ఎప్పుడూ అస్తమానం ఒంటరిగా కూర్చుని వీడిలాగా వాడల్లాగా ఏదో పాస్ట్ని తలుచుకుంటూ ఉండడం ఏదో అప్పుడు అయిపోయింది అని దాని గురించి దుఃఖించడం భవిష్యత్తు గురించి తలుచుకుని దుఃఖి భయపడడం అలా చేయకూడదు తెలివైన పని కాదు కూర్చున్నప్పుడు ఏం చేయాలి చక్కగా అయామ్ అహమస్మి అయితే వాటే రాహమస్మి కొంతసేపు అది కొంచెం విసిగనిపించింది అనుకోండి హరే రామ్ హరే రామ్ నామపం చేయడం అది విసిగనిపిచ్చిందనుకోండి అహమస్మి స్వాధ్యాయాత్ యోగ ఆసీత యోగా స్వాధ్యాయమభ్యసేట్ స్వాధ్యాయ యోగయుక్తాత్మ ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ స్మృతిలో వాక్యం స్వాధ్యాయము యోగము ఆత్మవిచార స్వాధ్యాయం అంటే ఆత్మవిచారం ఆత్మవిచారం అంటే వాట్ యా మై దాంట్లో మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి యోగము యోగం అంటే మంత్ర జపము ఇచ్చాయి సో దాని నుంచి దీంట్లోకి దీని నుంచి దాటు దాని నుంచి దీంట్లోకి దీని నుంచి దాటుతుంది అలా ఉండాలి కానీ కొంతసేపు ఏమో వాడేవడో చేసిన అపకారం తలుచుకుని దుఃఖించామో అదే అయిపోయింది ఇంకో భవిష్యత్తులో ఏం పంప కొలుగుపోతుందో దాన్ని దుఃఖించాము అదే అయింది ఉండకూడదు అది తెలివైన పని కాదు అవి వస్తూ ఉంటాయి బట్ మీరేం ఫుడ్ ఫుల్ స్టాప్ పెట్టేసేసి తలుపు వేసేసినట్టుగా చేయలేరు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఎలర్ట్గా ఉండాలి అదే తపస్సు సమాధానము అంటే ఎలర్ట్నెస్ సో బాహ్యేంద్రియములు బాహ్యేంద్రియాల ఎలర్ట్నెస్ ఎలా ఉంటుంది ఆహారం విషయంలో మితాహారం సాధకునికి చాలా అవసరం ఎందుకంటే మీరు అమితమైన ఆహారాన్ని భుజించారనుకోండి అది జడ జడత్వం వచ్చేస్తుంది యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ది ఫిజికల్ బాడీ అండ్ యూఆర్ సేషియేటింగ్ ది ఫిజికల్ బాడీ మోర్ అండ్ మోర్ ఫుడ్ So, you సో యూ బికమ్ వన్ విత్ ద ఫుడ్ బాడీ అన్నమయ కోశంతో తాత్ తాదాత్మ్యత వచ్చేస్తుంది అప్పుడే ఈ అధిక భోజనం అనేది సంభవం అవుతుంది మిడా ప్లేట్లో ఇంతంత కేక్స్ అవి పెట్టుకుని అలాగే మింగేస్తూ ఉంటాడు సో ఆ రకంగా చేస్తుంటే హీస్ వన్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ డిమాండ్స్ అలా ఎప్పుడైతే దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతాడో వాడు జడప్రాయుడు అయిపోతాడు వాడి చేతన స్వరూపం కప్పు పడిపోతుంది జడ జడల్లాగా అయిపోతాడు ఎప్పుడు తిండి దృష్టే అన్నట్టుగా ఉంటుంది సో అలాగే జడ జడప్రాయుడిగా అయిపోయి అలా ఉండకూడదు చూడండి జడప్రాయుడు అయిపోయాడు అనుకోండి వీడి మనస్సు శుద్ధిని పొందేను ఎప్పుడు ఆత్మ చైతన్యం వైపుకు వెళ్ళాను సో ఆ విధంగా మితాహార అమితాహారము సాధకునకు పెద్ద ఆటంకం పహిల్వానులు లేకపోతే స్పోర్ట్స్ పీపుల్ అమితాహారం తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఆటంకం అనే వాళ్ళు అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆత్మజ్ఞాన నిష్టగల వారికి మాత్రం అమితాహారము ఒక హద్దును మించి భుజిస్తూ ఉండటము స్నాకింగ్ అంటారు అస్తమానం ఏదో నోట్లో వేసుకుని అవుతూ ఉండడం ఏమీ దొరక్కపోతే ఓ బొల్ నోట్లో వేసుకుని ఇలా ఇలా ఆడిస్తూ ఉండడం నోరు అది పద్ధతి కాదండి ఈ నోట్ని అస్తమానం ఆడించేవాడు వాడు ఆధ్యాత్మికతకి పనికిరాడు అదొక సిద్ధాంతం అది సో ఈ విధంగా అది బాహ్యేంద్రియం గురించి చెప్తున్నాను నేను బాహ్యేంద్రియ సమాధానం అంటే అది భోజనం అధికమవుతోందంటే ది ఫెలో బికమ్స్ ఎలర్ట్ సార్ట్ ఆఫ్ డైటింగ్ లాగా అయిపోతాడు అన్నమాట సో ఎలర్ట్ అయిపోతాడు అలాగే ఇంద్రియాలు ఇతర ఇంద్రియాలు ఉంటాయి అవి మీరు ఎలర్ట్ అయితే చాలు ఏదైతే మహాపాపం చేసేసినట్టుగాను ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నా కాదు ఇట్ ఈస్ నాట్ దర్కైండ్ అండ్ మీ మనస్సు పవిత్రంగా ఉన్నంతసేపు ఎదరవాడికి అపకారం చేయనంతసేపు మీరు ఏ పాపం చేయరు అది ఏమీ సమస్య కాదు బట్ ది ప్రాబ్లమ్ ఈజ్ యూ షుడ్ బి ఎలర్ట్ ఇంద్రియాలలో విషయంలో ఎలర్ట్గా లేరనుకోండి కొంతమంది రోజూ సినిమాలు చూసేస్తూ ఉంటారు ఆ హాల్కి వెళ్ళిపోయి దట్ మీన్స్ బట్ దే ఆర్ నాట్ ఎలక్ట్ విత్రిక టు దట్ ఇంద్రియా మనం ఇప్పుడైనా సినిమా చూస్తే తప్పులేదు బట్ వేర్ ఎలర్తే బాగుంటుంది ఓ ఇప్పుడు సినిమా చూసావా ఓకే ఇది ఒక మనల్ని ఆకర్షించే శక్తి దీనికి ఉన్నది వీ షుడ్ బి కాసస్యమవుతుంది ఆ ఎలర్ట్నెస్ ఉంటే చాలా నథింగ్ విల్ హ్యాపన్ ఈవెన్ స్టూడెంట్ కూడా ఎప్పుడైనా సినిమాకి వెళ్తే తప్పేం లేదు ఎనీవే అది బాహ్య అలాగే అంతహ అంతకరణం అంటే మనస్సు చెప్పాను కదా ఇంతకుముందు ఎలర్ట్నెస్ విత్ రిగార్డ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మైండ్ ది క్వాంటిటీ ఆఫ్ థాట్స్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ థాట్స్ అని రెండు ఉంటాయి క్వాంటిటీ ఆఫ్ థాట్స్ అంటే ఊరికే అలాగే ఆలోచనల మీద ఆలోచనలు చేసేస్తూ ఉన్నాడు ఇన్ఏ గివెన్ మోమెంట్ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ది క్వాంటిటీ ఈజ్ సో హై విచ్ ఈస్ వెరీ బ్యాడ్ దెన్ క్వాలిటీ క్వాలిటీ ఏమిటి వీడేమిటి వాడేవిటి ఎంతసేపు ద్వేషానికి కామనకు భయానికి సంబంధించినటువంటి ఆలోచనలు సెల్ఫ్ పిటి ఒకటి ఇలాంటి ఆలోచనలు సెల్ఫ్ కండమినేషను ఇలాంటివి మంచిది కాదు క్వాంటి క్వాలిటీ బాగోలేదని అర్థం కాబట్టి క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండే ఆస్పెక్ట్స్ని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి సాక్షిగా ఉండటం చేత క్వాంటిటీ తగ్గిపోతుంది సాక్షిగా ఉంటే మీకు క్వాంటిటీ బాగా రెడ్యూస్ అయిపోతుంది ఆ ఎలర్ట్నెస్ నుండి సాక్షిగా ఉంటుంది చాలు టక్ మనం అరే ఇన్ని ఆలోచనలు చేస్తున్నాయా ఏమిటని మీరు అనుకుంటే తగ్గిపోతుంది ఆ ఆ క్వాంటిటీ తగ్గిపోతుంది ఇంకా క్వాలిటీ ఎలాగంటే కొంచెం నామజపము భక్తి తర్వాత దాన ధర్మాలు ఏదైనా ఇద్దరు వాళ్ళకి సేవ చేయటము ఆ కర్మయోగ భావన దీనివలన క్వాలిటీ ఆఫ్ థాట్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి సో ఇది తపస్సు బాహ్యాంతఃకరణ సమాధాన లక్షణం తపహ ఆ తపస్సు చేయాలి పరమం తపహ ఇంక ఒక బస్సులో కూర్చొని సౌత్ ఇండియా యాత్ర అంతా చేసి మంచిదే యాత్ర మంచిదే ఆత్మజ్ఞానానికి దానికి అనుకూలం కాదు అది దట్ ఈజ్ వాట్ ఏ మే సో పరమం తప అటు సర్వోత్కృష్టమైన తపస్సు ఇలాగ ఈ సౌత్ ఇండియా తీర్థయాత్ర కూడా తపస్సే కానీ పరమంతపహ కాదు ఇది పరమంతపహ నిన్న చూసాం కదా శ్లోకం అటువంటి సాధనాన్ని అనుష్ఠించుకోవాలి అని చెప్పడం కోసమే ఆ వాక్యాలు పదే పదే పదే వస్తూ ఉంటాయి అదే పాడిన పాటే పాడుతూ ఉంటారు అలాగా స తపస్తత్వా అనే వాస్తవాలు అదే పాట ఏ పాట అని వదిలిపెట్టరేవి అది చాలా ప్రధానము అని చెప్పడం ఇది ప్రకరణార్థ ఇక్కడ కథ అయిపోయింది అదే అయినంత అధునా ఆఖ్యాయిక అపసృత్య శ్రుతి స్వేన వచన ఆఖ్యాయనివృత్తమర్థం ఆచష్టే ఆనందే ఖల్ విమాని భూతాన్ని జాయన్ ఆనందధ్యవనాలు ఆనందే నేతీవీ ఆనందం ప్రయంత్య సంవిశంతీతి దట్ూనివర్సల్ పర్ఫెక్షన్సల్ ఆర్డర్ దట్ ఆనంద్రహ్మన్ ఎవ్రీథింగ్ కమ్స్ ఔట్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ ఎక్సిస్ట్ ఇన్ ఇట్ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ ఇన్ అని తెలిసేసుకున్నాడు అక్కడతో కథ అయిపోయింది ఇది వ్యజానాథ్ ఇతి అని చూడండి ఆఖరితి దాన్ని మొట్టమొదటి వ్యజానాథ్తో మనం కలుపుకుంటూ ఉండాలి ఇది వ్యజానాథ్ అని తెలిసేసుకున్నాడు అతనితో కథ అయిపోయింది ఇప్పుడు శృతి మాట్లాడుతూ ఉండేది కథలో ప్రసంగం తగు ఊహోవాజా చెప్పాడు ఆయన అడిగాడు అదంతా మళ్ళీ కథలో పాత్రల యొక్క సంభాషణ ఇప్పుడు ఇంక పాత్రలు ఓవర్ నో మోర్ స్పోజినెస్ సో ఇప్పుడు శృతి ఇట్స్ టాక్స్ అబౌ టాక్స్ అబౌ ది కంక్లూషన్స్ అధునా ఇప్పుడు శృతి అంటే వేదమంత్రము ఆఖ్యాయి కాశృత్య కథ నుండి విరమించి అపశృత్య బయటకు వచ్చి కథ నుంచి బయటకు వచ్చేస్తే ఎలాగా అంటే కథ అయిపోయిందండి కథ కంచికి ఎదురు ఉంటారు మీరింటికి కథ కంచికి మీరింటికి అన్నట్టుగా కథ అయిపోయింది అక్కడ ఇలాగే ఉంటాయి ఈ కథలో కథ అంటే ఏదన్నా పెద్ద రొమాంటిక్ కథ ఉన్నా సింపుల్ కథ నుంచి ప్రక్కకు తొలగి శ్వేనవచనేనా అంటే ఇంక ఇప్పుడు ఆయన భృగు గారు ఇలా అడిగారు భృగు గారి వచనం ఏదో అధీహి భగవో బ్రహ్మేతి అది ఆయన వచనం తపస్సు చేసుకో తపస్ బ్రహ్మ విజిజ్ఞాసస్వ అదేమో వరుణుని యొక్క వచనం ఇంకా ఆ అయిపోయాయి మరి ఇంక ఇప్పుడు ఈ వచనాలు ఎవరివి ఏంటే శృతివచనమే స్వేనవచనమేనా మరి ఇంక కథ ఇంకా మళ్ళీ శృతివచనాలు ఎందుకండి అంటే ఆఖ్యాయకా నిర్వృత్తం అర్థం ఆచష్టె ఈ కథ నుండి తేలినటువంటి సారమును నిర్వృత్తం అంటే ఆ కథ మనకు అందజేయబడేటువంటి అర్థం అంటే సారాంశమును అంటే సందేశమును ఆచష్ట శృతి ఆచష్టే ఆ వేదమంత్రం చెప్తోంది ఏమని చెప్తోందంటే శైషాభాగవి వుణీ విద్యా భా శైషా భార్గవీ భృగుణా విదిత వారుణీ వరుణేన ప్రోక్త విద్య శైషా విద్య ఆయీ విద్య ఈ ఆకి వివరణ ఆయన ఇవ్వబోతున్నారు ఆ ఏమిటి ఈ ఏవిటి అంటే బాగా దూరంలో ఉన్న ఆ సంబంధించిన అంశాలన్నీ గ్రహింపబడతాయి ఈ అంటే దగ్గరగా ఉన్నటువంటి అంశాలు గ్రహింపబడతాయి సో అది ఆయన ఎలాగ చెప్తారు ఇది ఈ విద్యకి భార్గవి విద్య ఎందుకని భృగుణా విదిత భృగు తెలుసుకున్నాడు దాన్ని ఎలాగ నాచికేత అగ్నిలాగా అగ్ని విద్యకి నాచికేతస విద్య పేరు ఎందుకని నచికేతసు తెలిసేసుకున్నాడు దాన్ని అందుకే ఆయన పేరు వచ్చేసింది దాన్ని భృగు న్యూటన్స్ లా అంటే అర్థం ఏంటి ఎలా విచ్ ఈస్ నోన్ బై న్యూటన్ అలాగా భృగుణ విదిత భార్గవి ఏ వారుణి విద్యా వరుణేన ప్రోక్ వారుణి విద్యా వరుణుని చేత బోధింబడి విద్యా సో సైషాభాగారుద్యా పరమేవ్యో ప్రతిష్టి పరమేవ్యో మన్ హృదయాకాశే గుమానందే అద్వైతే ప్రతిష్టి పరిసమాప్త అన్నమయాదాత్మనోధి ప్రవృత్త అదే ఇది ఈ విద్య ఈ జ్ఞానము ఎక్కడ మొదలైంది అన్నమయాత్ ఆత్మనతో మొదలైంది అక్కడి నుంచి పైకొచ్చింది అన్నమయాత్ ఆత్మన అధి అంటే ఉపరి పైన అన్నమయ ఆత్మ హయ్యర్ నాలెడ్జ్ నేను చెప్పిన దృష్టాంతం వండర్ఫుల్ దృష్టాంతం ఓ ఒక శిఖరాని ఎక్కారు ఇంకో శిఖర్ అలా ఉపరి ఉపరి పైకి వెళ్తూ ఆఖరికి ఎట్ మస్ట్ ఇట్ మస్ట్ ఎండ్ పరిసమాప్త ఈ అధిప్రవృత్త ఆ పై పైకి వెళుతున్నటువంటి ఈ విజ్ఞా విజ్ఞానము ఎక్కడ పరిసమాప్తిని చెందింది అంటే హృదయే పరిసమాప్త ఆనందే పరిసమాప్త ఆనందే ప్రతిష్ఠిత అంటే పరిసమాప్త ప్రతిష్ఠితమైపోయింది అంటే స్టేబుల్ ఇప్పుడు ఇంకా వీడు ఎక్కడ మానేసాడండి పైకి స్టేబుల్గా నిలబడి ఉన్నాడండి అంటే అర్థం అంటే హీ రీచ్నది సబ్మిట్ అలాగే ఎక్కడ కూడా ప్రతిష్ఠిత అంటే పరిసమాప్త హీ బికేమ్ స్టేబుల్ నో మోర్ ఎఫర్ట్ అంటే హీ రీచ్ అల్టిమేట్ అని అర్థం అలాగనమాట సో అదే అదే అద్వైతే ఈ ఆనందం ఉన్నది ఇది దాని ముందు మళ్ళీ వన్స్ యు రీచ్ ది పర్ఫెక్షన్ దెర్ ఈజ్ నో ప్లూరాలిటీ ఇన్ సో ఆల్ ప్లూరాలిటీ ఇండికేట్స్ ఇంపెర్ఫెక్షన్ ప్లూరాలిటీ ఇంపెర్ఫెక్షన్ ది గో టుగెదర్ సో వన్నస్ ఈజ్ ది అల్టిమేట్ పెర్ఫెక్షన్ సో ఆ పెర్ఫెక్షన్లోకి విడి చేరాడు ఈ పెర్ఫెక్షన్ ఎక్కడుందండి హృదయ గుహాయం అస్తమానం గుహా గుహ అంటూ ఉంటారు పెర్ఫెక్షన్ ఆనందం అద్వైతం బ్రహ్మంటే మీరు పరోక్ష బుద్ధిలో ఉంటారు మానవులు అదే ఇలా చూస్తూ అలా చూడకరా బాబు లోపలికి చూసుకో అలా చూసినా తప్పేం లేదు హృదయ గుహాయ అంటే ఆత్మస్వరూపం కంటే ఏనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది భిన్నంగా లేదు అని బాగా నిర్దేశించటం గట్టిగా చెప్పాలి లేకపోతే బాహ్య దృష్టిని కలిగి ఉంటారు మానవులు ఇప్పుడు బాహ్యమునంద చూస్తూ ఉంటారు ఇప్పుడు దేవుడి కోసం వెతికేస్తూ సూర్య భగవాను కోసం వెతికేస్తారు ఒక ఆయన హడావిడిగా వెళ్ళిపోతున్నారు ఎవరండి ఇంత హడావిడంటే సూర్యుని దర్శనం చేసుకుని వెళ్తున్నాం అంటే అరే కుదలకుండా ఆయన దెయ్యలా అక్కడుంటే మళ్ళీ సూర్యుని దర్శనం చేసుకుంటే నేను బస్సు ఎక్కువెళ్తాడు ఏంటండి అని మనం అనుకుంటాం కానీ ఆయనంటే ఏంటండి ఇలా మట్టుదండి సూర్యుని దర్శనం అంటే సూర్య దేవాలయంలో సూర్యుడు కదూ ఈ సూర్యుడు దర్శనం చేసుకోమని నేను చెప్పాలి ఏంటి అని వాడు అనుకుంటాడు సో ఇట్ ఈస్ లైక్ దాట్ ఎనీవే సో కాబట్టి ఎప్పటికీ గుహాయాం ఆ గుహాయాం అనే మాట మన విడిచిపెట్టదు అంటే నీ హృదయంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు ఆత్మయందు ఉన్నాడండి ఈ ఆత్మ ఈశ్వరుని కింద ఉన్నది ఈశ్వరుడు అనేవాడు ఆత్మ కంటే భిన్నంగా ఎక్కడా లేడు అసలు ఎప్పుడూ కూడా ఈశ్వరుణ్ణి దృశ్యంగా భావన చేయకూడదు ఆత్మరూపంగానే మనం భావన మన హృదయంలోనే మనం దర్శించే ప్రయత్నాన్ని చేయాలి అదే అద్వైతము దానికే హృదయాకాశము అంటే చిదాకాశము అని అర్థం సో అదే పరమాకాశము పరమేవ్యోమని ఇంతకుముందు చెప్పాం బాహ్యాకాశము దానికే భూతాకాశము చిత్తాకాశము చిదాకాశము భూతాకాశము చిత్తాకాశంలో ఉంటుంది చిత్తాకాశము చిదాకాశంలో ఉంటుంది అది వ్యవస్థ ఆ చిదాకాశమే అది పరమాకాశం ఇంకా దానిపైన ఇంకేం సో ద ఫిజికల్ స్పేస్ ద మెంటల్ స్పేస్ అంటే స్పిరిచువల్ స్పేస్ ప్రతి పరమాకాశం అంటే స్పిరిచువల్ స్పేస్ అలవాటు సో ద స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని దట్ ఈస్ ది అల్టిమేట్ సో పరమా అక్కడ ఇది పరిసమాప్తమైంది వీడి యొక్క విజ్ఞానము అక్కడికి వెళ్ళేప్పటికి పర్ఫెక్షన్ వచ్చేస్తుంది నోమోర్ ఇంపెక్ట్ పెట్ దట్స్ వై నిరీష్ అప్పుడు యస్ రీచ్ అల్టిమేట్ నో ఫర్దర్ ఎఫర్ట్ ఉండేతనే పరమే వ్యోమతి ప్రతిష్ఠిత అంటే అర్థం అది పరిసమాప్త అల్టిమేట్ సయ ఏం వేద ప్రతిష్ఠతి అవంటే భృగు చెప్పి తెలుసుకున్నాడు మనకేమిటి దొరికింది భృగు తెలుసుకుంటే మనకేమిటి ఉపయోగం అది అలా కాదు ఇప్పుడు కూడా ఎవడైతే దీన్ని తెలుసుకుంటాడో వాడికి కూడా ఆ భృగువుకు లభించిన ఫలమే లభిస్తుంది యే ఏమన్యోపి తపసైవ సాధనేనా అనైన క్రమేణ అనుప్రవిశ్య ఆనందం బ్రహ్మ వేద నిషయ వేద ప్రతిటిష్టం సో సహా యహ అను చూడండి ముందు యహతో ప్రారంభించి సహా ప్రతిష్టతే వస్తుంది యహ అంటే ఎవడైనా ఏవం అన్యోపి ఎవడైనా సరే హూసోయవర్ మరొకటి ఎవడైనా అవ్వచ్చు ఇండియా వాడు కావచ్చు అమెరికా వాడు కావచ్చు హుసోయవర్ హీజ్ ఎందుకంటే ఆత్మస్వరూపం వాడిలోనే ఉన్నది కాబట్టి వాడు ఎవడైనా కూడా ఇదే ఈ సాధనాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు ఇది పరమ సాధనము విచారమే సాధనం ఆత్మ తపస్సు అంటే తప ఆలోచనే ఆత్మవిచారమోనే సాధనం అసలు ఏ రోజు కూడా ఆత్మవిచారం లేకుండా గడవరాదు ఏదో సాధువులకు అలాగంటే ఒక ఒక ఆగ్రహం ఉంటుంది ఏదో తెల్లారిందంటే మళ్ళీ రాత్రి పోయి భిక్షలు అయిపోతూ ఉంటాయి భండారాలు భిక్షలు అయిపోతూ ఉంటాయి ఉపనిషత్తుల మూలపళ్ళు ఉంటాయి అలా ఉండకూడదు తెల్లారిందంటే మళ్ళీ రాత్రి నిద్రపోయే లోపల ఒక ఉపనిషద్వాక్యము ఒక గీతావాక్యము ఏదో కొంత విచారం అరగంటగా ముప్ప గంట గంట కొంత విచారం చేస్తే కొంచెం మళ్ళీ ఆ రాగి చెంబును తోమినట్టుగా క్లీన్గా ఉంటుంది రాగి చెంపు రోజు తోపుకోవాలి స్టీల్ పాత్రలు వారనికొసారి తోగుకుంటా రాగి చెప్పు ఎవరిది రోజు తోగుకుంటూ వాళ్ళది సో ఇది రామకృష్ణ ప్రభాస్ గారి ఇది ఈ రాగి చెంపు దృష్టాలతో కాబట్టి రోజు ఒకసారి దానిలా క్లీన్గా పెట్టుకుంటాం ఒకసారి బ్రహ్మ ఆత్మ అద్వయ అంటే ఆల్ ది ప్లోరాలిటీ ఈజ్ అపిరెన్స్ ఓన్లీ ఇట్ ఈస్ ఆల్ వన్నెస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ బ్రహ్మ ఈజ్ నాట్ సమ్వేర్ ఇన్ ది హెవెన్స్ ఇట్ ఈస్ ఇన్ మై సెల్ఫ్ ఐఎమ్ నాట్ ది ఇండివిజువల్ ఏదో సం పర్టికులర్ ఇండివిజువల్ ఉంటాడు కదా మిస్టర్ సోన్ సో ఐఎమ్ నాట్ మిస్టర్ సోన్ సో దట్ ఈజ్ ఓన్లీ ఎన్ అపిరెన్స్ మై ఐ ఐ రిజాల్వ్ మై ఎగ్జిస్టెన్స్ ఇన్ టు దట్ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఈ మూడు పాయింట్లు ఓసారి అనుకుంటే ఆ అనుకోలేదనుకో అనుకోకుండానే వెళ్ళిపోయింది అనుకోండి రోజు దుర్గదినా సో దట్ ఈస్ హౌ దాన్నే ఆత్మవిచారము అంట అలా అనుకుంటూ ఉండాలి ఎందుకు అనుకోవడం ఎందుకంటే మనం హిప్నాసిస్లో బతుకుతున్నాం ఈ నామరూపాలే నిజమని నేనేమో అయోగ్యుడైన జీవుడునని ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలో కూర్చున్నాడని ఇది త్రీ ఫోల్డ్ హిప్నాసిస్ ఈ హిప్నాసిస్లో జీవిస్తున్నవాడు సెల్ఫ్ హిప్నాసిస్ You have to యూ హ్యావ్ టు డీహిప్నటైజ్ యువర్ సెల్ఫ్ హూ విల్ డూ దట్ హిప్నా డీహిప్నోటైజ్ యూ హెవ్ టు డూ ఇట్ అండ్ ది మెథడ్ ఆఫ్ డీహిప్నటైజింగ్ ఈజ్ కాల్డ్ తపస్ ప్రతి తపస్సు సో ఆ విధంగా తపస్సు అనేటువంటి సాధనాన్ని విడిచిపెట్టకుండగా ఏవ తపస్సైవ సాధనైనా మళ్ళీ ఇదే క్రమం అనేనైవ క్రమేణా ఇదే క్రమం మళ్ళీ నువ్వేదో కొత్త క్రమం ఏదో పట్టుకొస్తానని మేమేదో మోడర్న్ క్రమం అని not necessary. ఎందుకంటే ఇదేం మిథ్య కాదు మిథ్యలో కొత్త కొత్తవన్నీ కొంగురొత్త సంగతులను మనం నిత్యం నిత్యనూతనంగా కనిపెట్టుకుంటూ ఉండొచ్చు టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్కి మీరు కొత్త కొత్త సంగతులు ఏమిటి కనిపెట్టేది ఆత్మాచ బ్రహ్మ లాంటిది అది శిలాశాసనం లాంటి సత్యం దాని మీద కొత్త కొత్త ఏమీ లేదు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఇంకా దాంట్లో కనిపెట్టేదే ఉంది దట్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ దానికి ఎక్సెప్షన్స్ ఉండవు లాగే ఎక్సెప్షన్ ఉందంటే అది ఇంపర్ఫెక్ట్ అని సో ఇది ఎక్సెప్షన్స్ లేని దేర్ ఆర్ నో మోర్ పెర్ఫెక్షన్ చేయాల్సిందేం లేదు అదే మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ నైంటీ ఫైవ్ అన్నారు అనుకోండి దేర్ఆర్ ఇంపర్ఫెక్షన్స్ వినిట్ అంచేతనే వాడు నైంటీ సెవెన్ అంటాడు నైంటీ సెవెన్లో మళ్ళీ బోల్డ్ అని ఇంపర్ఫెక్షన్ ఉన్నాయి అంచేతనే వాడు టూ థౌజండ్ ఎక్స్పీ అంటాడు ఇప్పుడు టూ థౌజండ్ ఎక్స్పీ నడుస్తుంది చలా చలామణిలో ఉంది జగత్తులో వరల్డ్లో ఇప్పుడు వాడు టూ థౌజండ్ టూకో టూ థౌజండ్ త్రీకో వాడు ప్లాన్ వేస్తున్నాడు ఇటు దేర్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్ ఒక్కనో మీరు వారం రోజులు దాని మీద వర్క్ చేస్తే మీకే తెలుస్తుంది ఎన్ని ఇంటర్ఫెక్షన్స్ ఉన్నాయి నాకు తెలుసు గోల్డ్ ఇంటర్ఫెక్షన్స్ వాళ్ళు ఎవడైనా నన్ను అడిగితే నేనే చెప్తాను ఇలా ఉన్నాయా ఇంటర్ఫెక్షన్ కాబట్టి ఇంటర్ఫెక్షన్స్కి ఊరికే మళ్ళీ ఎప్పటికప్పుడు సర్దుబాటు కానీ ఆత్మస్వరూపం దగ్గర ఇట్ ఈస్ పెర్ఫెక్ట్ ఇట్ ఈస్ యూ నీడ్ నాట్ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఫిలాసాఫికల్ రీసెర్చ్ చేసి కొత్తది ఇది సత్య వస్తువు దగ్గర అలా ఉండదు అన్ని మిథ్యలోనే నామరూపాల్లోనే రిసెర్చ్లోవే ఉంటాయి కాబట్టి అనేనైవ క్రమేణ సృష్టి ఆది ఇదే క్రమం శంకరాచార్యులకి ఇదే క్రమం వివేకానంద ఇత్యాది మహాత్ములకు ఇదే క్రమం మన గురువులకి ఇదే క్రమం మనకి కూడా ఇదే క్రమం క్రమము అంటే అన్నమయ విరాట్ ఆధ్యాత్మిక కోశాలు లోపల ఆది దైవిక కోశాలు ఈ కోశములకు అతీతంగా కేవలము బాహ్య వస్తువులని పదార్థాలని పద్యభూతాలని చూసుకుంటూ అదే సత్యం అనుకోకూడదు ఇట్స్ విరాట్ ఇట్ ఈస్ ఫిజికల్ బాడీ విరాట్ అలా తోటం ప్రారంభించి దెన్ యూ హెవ్ టు గో డీపర్ అండ్ డీపర్ పంచభూష అంత అంతః ప్రవిష్య అలాగే ఇక్కడ కూడా అనేనక్రమైన అనుప్రవిశ్య అంతకందుకు లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి నామరూపాల దగ్గర ఆగిపోకూడదు పంచభూతాలు పంచభూతాల నుంచి విరాట్ అది ఫస్ట్ స్టెప్ అది విరాట్ అంటే అక్కడి నుంచి మళ్ళీ ప్రాణ ప్రాణోపాసన అలాలల్లో అనుప్రవిశ్య అంతకంతకు లోతుల్లోకి వెళ్ళిపోయి అలా భావన చేసుకుంటూ ఉండటం అలా భావిస్తూ భావనే చేసుకోవటం దాని పేరే తపస్సు అంటే తపస్సు అంటే భావనాత్మకంగానే ఉంటుంది ఆయన శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసేటంటే ఏమిటర్థం అలా కూర్చొని శ్రీకృష్ణుడిని భావన చేస్తూ ఉంటాడని అర్థం అదే తపస్సు అంటే నథింగ్ మోర్ దాన్ దాట్ మీరు పూజ చేసినప్పుడు కూడా భావనాత్మకంగా చేస్తేనే ఆ పూజ సరైన పూజ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఆనందం బ్రహ్మవేద అవుట్సైడ్ ఇట్ ఈస్ ఆల్ యూనివర్సల్ ఆర్దర్